తన పాటించుకోడు దైవమా ఈ ఆతుమగాది ధన వివేకం వసంగి కాణాచిగా నేలగదే పలు కాంచర పట్టిత్యగా దుఃఖించడు తొలగ క్రోధము రొమ్ము దుఃఖగా దుఃఖించడు పలిమితో లోభము తన్ను దుఃఖించడు వలవంత దేహి దుఃఖించును తన పాటించుకోడు దైవమా ఈ ఆతుమగాది ఘన వివేకం వసంగి కాణాచిగా నేలగదే తను మీషణత్రయము దండించగా దుఃఖించడు మనసేడకైనా పోయి మరుగగా దుఃఖించడు ఘనమోహాంధకారము కలచగా దుఃఖించడు మునుసన్నవారికిగా మనసి తన పాటించుకోడు దైవమా ఈ ఆతుమగాచి తన వివేకం వసంగి కాణాచిగా నేలగదే పట్టి జవ్వన మదము పరతగా దుఃఖించడు అట్టే తాను జన్మించినందుకు దుఃఖించడు నెట్టన శ్రీవెంకటేశంటుగా చేసుకొని గట్టిగా దుఃఖముడిపితే కాచుకుని సుఖించును తన పాటించుకోడు దైవమా గీయామగాచి తన వివేకం వసంగి కాణాచిగా నేలగదే కాణాచిగా నేలగదే